ఇతన మూడు జగన్ డెబ్భై ఐదు జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబోయిది నీ వెలితో నా వెలితో ఎన్ని మారులు సేవించిన గన్నులూదవు విన్నీ కదా మృతమున వీనులూదనియవు సన్నిధిని మిమ్మునుతియించి సరుస జిహ్వయుదవియదు విన్న కన్నది కాదు ఇది నా వెలితో నీ వెళితో కడగినీ యముధనియదు బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి ధనియవు నుడివి సాష్టాంగంబు చేసి నుదురును ధనియదు వెడగొదనమిది గలిగెనిది నా వెలితో నీ వెలితో చెగి నినునే పూజించి చేతులు దనియవు చెలువు సింగారం బుదలచి చిత్తము దనియదు అలాది శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మ నను మోహించజేసి వెలయు నిన్నీయు తేరేమును నీ వెలితో నా వెలితో